గణపతి జేష్టరాజు బ్రహ్మణనుజనాధిపతమారం శంకరాచార్యమస్మార్యపకాన్ వందే గిరు పరంపరా మాత్రుష్ బలముంద్రియాణపన్ అహం బ్రహ్మ నిరాక్రమనిరాకరోత్రాకరణస్మనిరాకరణం నేస్ తాత్మనిన ఉపనిషత్సు బ్రహ్మాస్య సన్ మయ సు శాం నాలుగోమంత్ర అందజన ఆరోగ్యశాస్త్రవమూలం సార్ అన్యత్రభ్యున్య తేజోమూలమన్విచ్ఛా తేజసా సౌమ్యశంగేనా సన్మూలమన్విత్యా సన్మూలా సోమ్యా సర్వాయతనా సత్ ప్రతిష్టాను ఖలుు సోమ్యామాస్తిదేవకా పురుషం ప్రాప్య త్రివృత్తివృదేకైకాదేవాత సోమ్యా పురుషస్ ప్రయమనస్సు సంప్య మనఃప్రాణే ప్రాణస్జసీ సో ఈ దేహము అన్న వికారము ఫుడ్ బాడీ ఆల్ ది వే ఓకే దేహము సుందరము అది కాంగ్యము దేహము అది ఒక ఎంటిటీ ఒక సింగిల్ ఎంటిటీ సింగిల్ ఎంటిటీ అంటే అర్థం ఏంటంటే కంపోజిట్ కి సింగిల్ కి తేడా ఉంటుంది కంపోజిట్ అంటే అది ఓ రోజు పుడుతుంది ఇంకో రోజు పుడుతుంది కానీ సింగిల్ అలా కాదు ఒకటే ఇప్పుడు మాలిక్యూల్ కి పుట్టడం పెట్టడం ఉంటుంది ఆటమ్స్ ఆర్ పెర్మనెంట్ సపోజ్ పర్మనెంట్ కాబట్టి ఏదైనా ఒక ఐటమ్ సింగిల్ అని చెప్పారంటే మీన్స్ అలా దేహము ఇది ఒక సింగిల్ ఎంటిటీ దీని పేరు దేహము దాని గురు కూడా పెట్టడం ఇదేమో చాలా పవిత్రమైంది ఇది నేనే ఆల్ దీస్ ఇంజ బామ్ కాబట్టి దేహాన్ని శుంగమో అని కలిసిపోవాలి ఇది దేని నుంచి పుట్టింది అన్నం నుంచి పుట్టింది దేహం గురించి ఊరికే బోళ్ళంతా ఎలాబరేట్ ఎలాబరేట్ అరేంజ్మెంట్ టు ప్రొటెక్ట్ అండ్ హైలీ కన్సర్న్ అబౌట్ ఇట్స్ సేఫ్టీ పడిగా అంత అనవసరం కదండి దానివల్ల మనిషి ఎంత ఒక సంసారంలోకి త్రెస్ వేయబడుతూ చూడండి అలా ఎప్పటికీ ప్రాణాలు గుప్పిట్లో వెతుకుబాయి ఇది ఉప్మా దేహాన్ని అయిపోతున్నాం ఏమైపోతుంది ఊరికే దాని గురించి బెనబెట్టుకుంటారు బాగుంటుంది అయితే ఇప్పుడు కురాడు ఉన్నాడు వీడు చదువు బాగా వస్తుందో రాదో అని మీరు బెనబెట్టేసుకున్నారనుకోండి ఏమవుతుంది ఏమవుతుంది అది ఉచితంగా వస్తుంది ఏం లేదో లేదు సేమ్ ది సిచ్యువేషన్ వన్ వీ బిగ్ కాబట్టి దేహం కూడా అంతే పైగా ఇట్ బికమ్స్ వర్స్ దట్ ఈస్ ఎ బాండేజ్ కాబట్టి దేహాన్ని అది శుంగమో అని గుర్తించు కాబట్టి ఇది ఎప్పుడైతే గుర్తిస్తారో దాన్ని దీని మోడాల ఇంకేమి మూలం అన్నము మళ్ళీ అన్నము సంగము అని గుర్తించి ఆయన చెప్పాడు అంతకుముందు మేడం అమూలం భవిష్యత్ ఈ అన్నం కూడా సంగమే మరి గుర్తునెస్ దాన్ని అన్నము సంగమైతే దాని మేళం ఉంటుంది తత్సక్వ మూలము సార్ అది మంత్రం అంటే ఆయన ఉంటున్నాడు అన్యత్రాధ్యత అన్నమునకు మూలము మూలమంటే కారణము అప్పులు కాకుండా మరో ఏంటవుతుందిరా అని అడిగాడు ప్రశ్న ప్రశ్న ప్రమూలం సార్ అన్యత్ర అధ్య అప్పులు కాకుండా మళ్ళీ ఏమవుతుంది మూలము అంటే అర్థం అయ్యండి ఈ ప్రశ్న కాదు ఆక్షేపం అంటే అప్పులే మూలము అని అర్థం అప్పులు మూలము ఓకే వండర్ఫుల్ నో వీ హీచ్ విత్ గోల్ నో అధ్యుత్ మూలము అందిచ్చా సో అప్పులు కూడా శృంగమే దాని మూలం మళ్ళీ నువ్వు అన్వేషించి తెలుసు అంటే అన్వేషించుట ఆల్సో ప్రతిపదస్వ తెలుసుకోవని తేజస్సు మూలము అయితే తేజస్సు కూడా శృంగమే తేజస్ ఆ సోమ్యుంగేను సన్మూలమని విచ్చ సత్ మూలము తెలుసుకో కాబట్టి దీన్ని ఏం తెలిసింది అంటే అంటే ముందు వచ్చింది మనంతరం మళ్ళీ తెలుసు సన్మూలాహ సోమ్య సో గోపుది అల్టిమేట్ కాజ్ ఇంటర్మీడియట్ కాజెస్ లోకి వెళ్ళకూడదు అల్టిమేట్ కాజ్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు వర్షం పెరగటం లేదు అయితే వర్షం పడుతోంది పడటలేనిమిది పృష్టాంధం పట్టెండి పృష్టాంతం తీసుకున్నాం సో వర్షం పడుతోంది వర్షం దేని వల్ల పడుతోంది మేఘం వల్ల పడుతోంది మేఘాలు ఎందువల్ల వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మెటీరలాజికల్ డిపార్ట్మెంట్ వాడి మాట్లాడినట్టుగా మాట్లాడితే మేఘాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వాడు చెప్తాడు బంగాళాఖాతంలో వెదర్ సిస్టమ్ ఒకటి వచ్చింది దానివల్ల మేఘాలు వచ్చాయి రండి ఒక్క నిమిషం ఒక్కసారి ఈ సకల ప్రజలు సత్య మూలముగా కలవాటు సో నేను వర్షం దృష్టాంతం చెప్తున్నా వర్షం ఎందుకు పడింది అంటే బంగాళాఖాతంలో వెదర్ సిస్టమ్ వచ్చి పడింది మెటీరి దాట మెటీరియల్ లేకపోతే వెంటర్లే ఓకే బంగాళాఖాతంలో వెదర్ సిస్టమ్ ఎందుకు వచ్చింది అంటే పసిఫిక్ లో ఏదో చోసుకొచ్చి ఇక్కడికి అక్కడ ఎందుకు వచ్చింది ఈశ్వరుడు వర్షాన్ని అనుగ్రహించే వీడే మాట అంటే వీడు కృతార్థమైపో అలా చెప్తారు చేతల శతామహం అహం వృష్టిని నిగుపన్ హామీ ఉత్సూరుగా ఈ ఎండలు గట్టిగా కాసేస్తున్నది నేనే వర్షం వెనక్కి రాకుండా చెప్పుకొచ్చే తగ్గించానుగా నిగుపృద్ధాన్ని అంటే హోల్డ్ బ్యాక్ అది నేనే ఉత్సరుగా విడిచిపెడతాను కూడా గట్టిగా అది కూడా నేనే ఇది ఎంత బాగుందో చెప్పండి అంటే మిటికాలజీ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేసేవాళ్ళ సంగతి అలాంటి మనకి సాధకుడికి ఎంత అద్భుతంగా ఉంది సో అలా అక్కడ ఉద్యోగం చేస్తున్నవాడు వారి ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తాం గీతా క్లాస్కి వచ్చినప్పుడు వాడు కూడా ఏం తెలుసుకోవాలి వాడిచ్చే డెఫినేషన్స్ అన్నిటికీ అంతిమ మూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కదా ఎందుకంటే కారణం చెప్పినట్టుగా అనిపిస్తుంది మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు కారణం చెప్పినట్టుగా అనిపిస్తుంది బట్ అల్టిమేట్ గా అది కారణం కాదు వర్షం విధపడుతుంది అర్థం వల్ల పడుతుంది అది ఆ మాత్రం కారణం చిన్న పిల్లల మేఘం ఎందుకు వచ్చింది అంటే ఏదో బంగాళాఖాతంలో వెదర్ సిస్టమ్ వల్ల వచ్చింది అంటే మెజీరియలాజికల్ వరకు వచ్చింది కారణం చెప్పినట్టు కనిపిస్తుంది బట్ నిజానికి ఈ ఈ డోన్ క్రితం వైజాగ్ విజ్ఞానం ఎక్కడ ఉందో అక్కడే అండ్ లిటిల్ మోర్ ఇన్ఫర్మేషన్ బట్ ఈ డోన్ క్రితం వైజాగ్ మన దగ్గర ఉన్నదంటే ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ చాలా సమాచారం పొందేయడం అనేది విధంగా విజ్ఞానం మనవరకం లెడ్డం లేదు ఏంటంటే అన్నిటికీ అల్టిమేట్ కాజ్ ఈస్ ఈశ్వరం దట్ ఈస్ అదేవిధంగా ఈ ప్రాణం ఉన్నాయనుకోండి మనం ఎలా లెక్క వేసుకుంటాం ఎంతసేపు లెక్కల్లా వేసుకుంటారంటే నేను చూస్తూ లోకంలో ఐ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ రాంగ్ ఐ నాట్ ది సేయింగ్ ఇట్ ఈస్ ఎ లెవెన్ విచ్ యూస్ ద ట్రాన్స్ దాడే ఇప్పుడు మెట్ల మీద ఉన్నారనుకోండి అలా మెక్కి మీద అయిపోయినా ఉండే రెండు లోపలకైనా పునాలా అక్కర్లేదా అంతే గది లాట అంట్రైన్ చేస్తే సో ఎక్కడికక్కడికి ముందు పెట్టేసి ఇదిగో వీడున్నాడు వీడి మూలమేంటి వీడి మూలము సే హరిత హరిత మహర్షి మూలము మండ్రహ్మ హరిత మహర్షికి మూలం ఉండాలి కదా అదే అల్టిమేటా హరిత మహర్షికి మూలం ఏవిత మూలము అంటే అందరు ఋషులు కూడా ఈ సృష్టి క్రమంలో వచ్చిన ఋషులందరూ కూడా కశ్యప మహర్షి యొక్క సంతానము కాబట్టి హరిత హరి హరిత సగోత్రం హరిత హరిత సగోత్రం సో కాశ్యప సగోత్రం భారద్వాజ సగోత్రం ఈసారి తీసుకెళ్ళి ఇది పెట్టారు తప్పది అలాగ చాలా రాంగ్ మీనింగ్ వస్తుంది కూడా ఒకప్పుడు హరితస పదానికి రాంగ్ మీనింగ్ కూడా వస్తుంది అలాగా హరి అంటే కోతన్ అర్థం ఉంది కస అంటే ఇంకేదో అర్థం ఉంది ప్రాబ్లమ్స్ వస్తాయి అది రామును తోక తీవరండులాగా కాదు ఇట్ ఈస్ హరిత సగో హరిత ఋషి ఆయనతో సమానమైన గోత్రం కాశ్యప అంటే కశ్యపుని సంతానం కాశ్యప మరీచే ఆయనతో సమానమైన గోత్రం భారద్వాజ ఆయనతో భరద్వాజ ఏదో ఆయనతో సమానమైన గోత్రం సో హరిత హరిత మూల పురుషుడు యూ షుడ్ నో బట్ దెన్ యూ షుడ్ ఆల్సో నో దట్ హరి శిందేన మూలమన్విత గోఅ హరిత మూలం కాదు హరిత పైన కశ్యకుడు కశ్యకుడు పైన పరమేశ్వరుడు స్వగుణ బ్రహ్మ హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడి పైన పరబ్రహ్మ కాబట్టి నేను ఎక్కడి నుంచి ఆవిర్భవించాను పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించాను ఎదురుకుండా ఒక ఆయన కృషి ఉన్నాడు ఆయన మూల పురుషుడు భరద్వాదు మీ మూల పురుషుడు వేరు మా మూల పురుషుడు వేరు అని అక్కడ క్రోస్ చేసేట టాపిక్ అంటే ఘేట దృష్టితో టాపిస్ అయితే కదా మీ మూల పురుషుడు వేరు మా మూల పురుషుడు వేరు దో దట్ ఈస్ అల్టిమేట్ సరే వివాహానికి దానికి మంచిది అలాంటివి ఎవరు చూసుకోవాల్సిందే కానీ దిషన్ షుడ్ నాట్ స్టార్ట్ దే అయ్యా అల్టిమేట్లీ మీ మూల మా మూల పురుషుడు ఒక్కడే సన్ సన్మూల అంతే కాదండి మీరు చూడండి ఇప్పుడు ఈ ఒక జాతి తీసుకోండి గోజాతి తీసుకోండి గోజాతి యొక్క మూల బీజం ఎవరు ఒక గోవు కాదు ఒక గోవు మూల బీజమే ఈ బాక్ సరగ హిరణ్య గర్భుడు ఎన్ని గ్రహరా విచారాలు ఉంది గోజాతికి మూలం వరకు హిరణ్య గర్భుడు హిరణ్య గర్భం నుంచి మనం వస్తారు మనం నేల చెప్పారు మనం నేల అంటే హిరణ్య గర్భుడు మూలం ఓకే గోజాతికి నేల హిరణ్య గర్భుడు దర్యను గోజాతి దర్యలు దాని నేల ఏమైనా హిరణ్య గర్భుడు సో లేక చెట్టుకి నేల హిరణ్య గర్భుడు నాలుగు చెట్టుకి మూలం ఎవరైనా హిరణ్య గర్భుడు సో హిరణ్య గ్రంథ కంటే అర్థమేంటే హిరణ్య శబ్దానికి అర్థం అది సో సకల జగత్తులో ఉండే సకల ప్రాణుల యొక్క కామన్ సీడ్ కామన్ సోర్స్ ఈజ్ హిరణ్య కాబట్టి మన దృష్టిలో మామిడి చెట్టుకి మూలం మామిడి విత్తనం వేట చెట్టు మూలం వేట విత్తనం కాబట్టి రెండు డిఫరెంట్ ఓకే ఇట్ యూ సమస్య యుయర్ రైట్ బట్ దెన్ ఈ దుద్ధది అందం కానీ కొంతమంది ఏమంటారంటే ఈ డిఫరెన్స్లో ఉండాలి అండి బియాన్ అక్కర్లేదంట ఓకే కందర్లేదు డిఫరెన్స్లో ఉందండి కొంతమంది ఏమంటారంటే డిఫరెంటే పరమసత్యం అంటారు అక్కడ ప్రాబ్లం వస్తుంది డిఫరెన్సే పరమసత్యం అని ఇంకా బియాండేమీ లేదు ఉన్నదంట డిఫరెన్సే అని అంటారు సో రాంగ్ విట్ ఇస్ ఆల్ రాంగ్ రాంగ్ కాబట్టి మన అందరికీ సకల ప్రాణులకి మూలము సకం సన్మూలా సర్వా ప్రజా సదావితనా ఇప్పుడు ఉన్నరు కూడా సత్తునందే సత్ప్రతిష్ట మళ్లీ మనం విలీనమైపోయింది సత్తులోనం యథానుఖలు సోమ్య విమాస్తిశ్రో దేవతాపురుషం ప్రాప్య త్రిగురు త్రివుడు ఏకైకా భవతి తదుక్తం పురస్థాదేవే సోమ్య ఈ మూడు దేవతలు తేజోవన్నములనే మూడు దేవతలు ఆయా పదార్థముల రూపంగా పురుషుణ్ణి పొందుతున్నాయి పురుషుణ్ణంటే శిరస్థాన్యాది మహం సో ఈ దేహాది సంఘాతమునకు అభిమానం ఎవరైతే ఉన్నదో వాడు పురుషుడు సో వాళ్ళు పొందుతున్నాయి ఈ మూడు కూడా ఏ రకంగా పొందుతున్న పొందుతున్నాయి అంటే తేజస్సు తేజస్సు వాగ్రూపంగా సో అన్నమేమో దేహము అన్నము అన్నమో అవుతుంది అపో వయస్ ప్రాణ అప్పు ప్రాణం అవుతుంది సో ఈ విధంగా ఈ పురుషుల్లో ఈ మూడు కూడా ప్రవేశించి త్రివృత్తివృత్ వివృత్కరణమైనవి ప్రవేశిస్తాయి అతివృత్కృతములు అంటే త్రివృత్కృతం కారు ఇప్పుడు ఉండవు ఎందుకంటే త్రివృత్కృతములు అయిపోయాయి ఆ విధంగా ప్రతీది కూడా త్రిగుతు త్రిగురు అయి ఉన్నది అవి పురుషుల్లో ప్రవేశిస్తున్నాయి ప్రవేశించి వీడి యొక్క మనస్సుని ప్రాణాన్ని వాక్కుని ఉపచయం చేస్తున్నాయి వర్ధుల్లా చేస్తూ నిన్ను నిలబెడుతున్నాయి ఈ సమాచారం అంతా నీకు ఇంతకు ముందే చెప్పడం అయినది పురస్తాదేవ ఓకే అంతవరకు భాష్యం చూసాం తేజస్ శరీరాక్ష సో ఇప్పుడు సామర్థ్యాత్ సామర్థ్యము అంటే బై ది పలర్ అఫ్ ఆర్జ్యునెంట్ అనే అనర్థం సో ఇంతకు ముందు మనం చూసాం ఎలాగంటే అన్నము నుండి ఈ దేహము నిర్మాణమైనది అని చూసాం అయితే ఇక్కడ ఒక్క దేహమే కాదు కదా ఇంద్రియములు ఉన్నాయి వాక్ వాక్ మనస్సు ఉన్నది సో ఏ విధంగా అయితే అన్న అన్నము యొక్క వికారము దేహమున్నదో అదేవిధంగా అప్పుల యొక్క వికారము ప్రాణమున్నది సో అన్నము యొక్క వికారం మనస్సు ఉన్నది యొక్క వికారం వాక్కు సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి శరీరాఖ్యం శృంగం శరీరం అనే ఈ శుంగమకురము కేవలము యొక్క అన్నము యొక్క కార్యం మాత్రమే కాదు తేజస్వి యొక్క కార్యం కూడా అవుతుంది ఇది వాస్తవానికి మూడింటి యొక్క కార్యమవుతుంది రెండు కదా సామర్థ్యాది ఏమిటి సామర్థ్యం అంటే ఇక్కడ ఆనందదేవితారుడు త్రిగుకరణ వశాది భావ అంటే పృథివీ అనేది ఎక్కడ ఉందో అక్కడ తప్పనిసరిగా తేజస్సు ఉంటుంది అక్కడ అప్పు కూడా ఉంటుంది త్రిగుత్కృతములు ఉన్నాయి కేవల తేజస్సు కానీ కేవల అప్పు కానీ లేదు కాబట్టి ఈ దేహము అన్నము నుంచి నిర్మాణమైంది అంటే అర్థం అన్నంతో పాటుగా అప్పు తేజస్సు నుంచి కూడా నిర్మాణమయ్యే ఉన్నది అని అవి సామర్థ్యం అంటాయి ణం ఇట్ ఆటోమేటికల్లీ ఫాలో దట్ దిస్ బాడీ హ్యాపన్స్ టు అన్నం అప్ అని అలా అయింది మంచిది అటుంగతే కాబట్టి దేహము అక్షుంగమో అని మీరు గుర్తుపడతారు దేహం అంటే దేహేంద్రియమైన సంఘాతము ఈ సంఘాతము అభ్యుంగమే అని గుర్తుపడ్డా ఎప్పుడైతే ఇది అక్షంగమో అని తెలుసుకున్నారో తద్వారా దేహేన అప్సంగేనా దేహము అభ్యంగమై తద్వారా అస మూలంగాణ్యేహానికి మూలమో అప్పులు కూడా అవుతాయి దేహానికి మూలమే అన్నం దేహానికి మూలమే అప్పులు కూడా అవుతాయి దేహాన్ని బట్టి వచ్చిందంట కూడా ఎప్పుడైతే అప్పులు అన్నారో అప్పుల నుంచి తేజస్సు దాకా కూడా పాకేస్తాము అభ్యుంగేనా మ్యతే సో అప్పులను శృంగంగా తెలుసుకున్న వెంటనే తేజస్సు మూలంగాను మనకి తెలిసిపోతుంది తేజకా ఇంతకుముందు వచ్చింది ఈ ప్రసంగం తేజస్సుని శృంగమని మీరు ఎప్పుడైతే గుర్తించారో అప్పుడు వెంటనే సత్ మూలమని అర్థమైపోతుంది సో దీన్ని బట్టి ఏం తేజోబన్నమయమైన ఈ దేహం ఏదైతే కలదో ఇది వికారము కాబట్టి దీనికి ఇది సత్య సత్యేహం రూపంగా వచ్చింది ఇది దీని మూలము సత్యనక సత్యేహం రూపంగా వచ్చింది అంటే ఇప్పుడు కూడా మూలాన్ని అంటే కారణాన్ని తెలుసుకోవటం వల్ల అభిప్రాయం ఏమిటంటే కారణాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఇప్పుడు దెన్ యూ హ్యావ్ టు ఆటోమేటికల్లీ ఫాలో వన్ మోర్ ప్రిన్సిపల్ అదేంటంటే కారణం కార్యం కారణాత్ అనన్య కార్యమనేది కారణం కంటే భిన్నమైనది కాదు అయితే కార్యము కారణం కంటే భిన్నం కాకపోతే ఇంకా మరి కారణమచ్చు కదా కార్యం అని ఎందుకన్నారు దీన్ని అంటే నామరూపాల ఎడిషన్ ని బట్టి కార్యమన్నారు అదర్వైజ్ కారణము కార్యము కంటే భిన్నము కాదు నేను మొన్న మధురే ఉన్నప్పుడు చూశాను చాలా కేర్ఫుల్ గా గొంతు సెట్ కూర్చొని ఆ ఫ్యాక్టరీ అవకాశం ఇచ్చారు మనకి పరిశీలించాం ఒక లారీ వస్తుందండి అంతా నేను నోటీస్ చేశాను ఈ లారీలో నుంచి పత్తి బేల్ బేల్స్ దిగుతాయి ఈ బేల్స్ అన్నింటినీ ఒక మెషీన్ లోకి వాటిని ఉక్కేస్తారు ఉక్కేసి వాటి ఇట్టు ఉన్న ఆ ప్యాకింగ్ మెటీరియల్ తీసుకున్న ద్వారొస్తారు ఈ పత్తి పెద్ద పెద్ద గుట్టలు గుట్టలుగాను వీళ్ళు ఒక బెల్ట్ మీద వేస్తూ ఉంటాం ఇటు నుంచి అటు బెల్ట్ మీద వేస్తే ఆ బెల్ట్ కిట్టు అట్ల ఇలా కలర్ కింద ఉంటుంది దాంతో ఇలా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ పత్తి ఇది ఏమవుతుందంటే మెషిన్ లో కలుతుంది అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్లో కలుగుతుంది అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లో కలుతుంది ఫైనల్ గా వెరీ ఫోర్త్ మెషిన్ ఈ మెషిన్ నుంచి వచ్చిన ఫస్ట్ మెషిన్ నుంచి వచ్చిన సెకండ్ మెషిన్ లో కలుతుంది సెకండ్ నుంచి థర్డ్ లోకి థర్డ్ నుంచి ఫోర్త్ ఈ వెరీ సింపుల్ ప్రాసెస్ ఆల్ సెవెన్ డన్ ఇట్ ఇట్ ఇప్పుడు సింపుల్ ఏ సర్మార్ ఇక్కడ నుంచి సో ఫోర్త్ లోంచి ఏమొస్తుందంటే మీకు కండే కండే వస్తుంది దారత కండే ఆ కండే సో కండ అనేది ఎంత ఉంటుంది మనకు తెలుసున్న కండలు ఎంత ఉంటాయి కానీ అక్కడ కోల్ షేప్ లో ఉన్నటువంటి కం కోమ్ కోల్ షేప్ లో ఉన్న కళ్ళు ఎంత ఉంటుంది ఆ కండ వస్తుంది అండ్ వెయిట్ వన్ పాయింట్ కేజీస్ ఎంతో దాని వెయిట్ ఆ దారి కండ ఇలాంటి కండలు కన్నెండ్ కండెలు పెట్టి క్వాలిటీ కంట్రోల్ ఇవి ఉంటాయి క్వాలిటీ కంట్రోల్ నిజానికి ఇట్ ఈస్ సెల్ఫ్ క్వాలిటీ కంట్రోల్ ఉంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ సో ఉండాలి కాబట్టి ఎందుకని రోడ్ స్పిన్ చేసేప్పుడు దారము ఒక థిక్స్ లో స్పిన్ అవుతుంది ఒక పర్టికులర్ థిక్నెస్ లో వాళ్ళ నెంబర్ దాని నెంబర్ అంటే నూట నెంబర్ పంచాయ ఉంటారు ఆలౌండర్ అది సో వారు దాన్ని స్పిన్ చేసే ఆ నెంబర్ ఫిక్స్ చేసుకుంటారు కంప్యూటర్ లో ఆ మిషన్ ఏం చేస్తుందంటే ఆ నెంబర్ ని స్పిన్ చేసుకుంది అలాంటి చిల్లు ఉంటుంది ఆ చిల్లు స్పిన్ అవుతుంది ఒకవేళ దానికి ఒక చిన్న ఉండరాలు వచ్చింది అనుకోండి చిన్న ఎక్స్ట్రా ఎక్స్ట్రా థిక్నెస్ వచ్చింది అనుకోండి వెంటనే ఎలక్ట్రానిక్ అవి అనుకోండి అది డిటెక్ట్ చేసి కట్ చేసేస్తుంది ఒక చిన్న స్ప్రిదర్ లాంటికి వస్తుంది అది కట్ అవుతుంది అది స్పిన్నింగ్ ఆగిపోతుంది ఎలక్ట్రానిక్ అయి డిజెక్ట్ చేసినందు ఎక్స్ట్రా ని స్పిన్నింగ్ ఆగిపోతుంది ఒకవేళ తక్కువ థిక్నెస్ వచ్చి పెరిగిపోయనుకోండి అప్పుడు స్పిన్నింగ్ ఆగిపోతుంది అయిపోయి కట్ చేసేస్తుంది కట్ చేసేసి మళ్లీ జాయిన్ చేసేసి మళ్ళీ స్పిన్నింగ్ అయిపోతుంది అంతా ఆటోమేటిక్గా అయిపోతుంది కాబట్టి మీకు యూనిఫామ్ థిక్నెస్ లో దారం వచ్చేస్తుంది ఇవి వచ్చిన దారాల్ని ఒక కండ చుట్టూ ఒక బేస్ కిట్టి దాన్ని స్పింగ్ చేస్తారు ఆ కోణ ఈ కోళ్ళు పన్నెండు కోళ్ల పెట్లో పెడతారు దానికేమో ప్యాక్ చేసేస్తాయి ఇలాంటి పెట్టలు వాళ్ళు అదువుకెక్కిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి వెళ్ళింది ఏంటి వచ్చిందేంటి ఈ వెళ్ళిన ఇక్కడ దీంట్లో సీడ్ చేసిన దానికి వంద రూపాయలు పే చేస్తారు పత్తి వాళ్ళు పత్తి కనిపిస్తారో వాళ్ళు అంటారు రూపాయలు పే చేశారు అంటే నుంచి వచ్చిన దానికి వెయ్యి రూపాయలు వసూలు చేస్తాం ఆ రేషియోలో వసూలు చేస్తుంది వంద రూపాయలు ఇక్కడ ఫీజు వస్తుంది తప్పి వెయ్యి రూపాయలు తండ్రి ఇక్కడ వసూలు చేస్తుంది ఈ వెయ్యి రూపాయల్లో వర్కర్స్ కూడా నాలుగు వందలు బాగా వస్తాయి మిగిలిన తన కోట్ల వస్తుంది దానిపై నేను ఒకసారి నాలుగు వందల సాధువులు కూడా భోజనం పెట్టడం రక్షణ ఇవ్వడం కూడా సమాచారం దీంట్లో కలిగే ఇంట్లో చెప్పి ఏదంటే వెళ్ళింది వేరు వచ్చింది వేరు కాదండి వెళ్ళింది ఏదో అదే వస్తుందా లేకపోతే ఎవరో గతకు వస్తుందా అయితే వెళ్ళి దాని పేరు వేరు వచ్చేదాని పేరు వేరు అయితే యాడ్ యాడ్ వాట్ ఈజ్ యాడెడ్ మెటీరియల్ ఈజ్ నాట్ యాదడ్ ఎనీ కంటెంట్ ఈజ్ నాట్ యాడెడ్ ఎసెన్షియల్ క్వాలిటీస్ నాట్ యాడెడ్ నథింగ్ ఈజ్ యాడెడ్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ యాడెడ్ దట్ ఈజ్ వాల్యూ వాల్యూషన్ అంటే వాల్యూ ఈజ్ అది దిస్ వాల్యూ వాల్యూ ఆఫ్ వాక్ వాల్యూ ఆఫ్ నామరూప ఇదేమిటండి నామరూపము మిస్ కదా మరి దానికి వాల్యూ అంటే మరి అదే జగత్ అంటారు జగత్తులో నామరూపాలకే వాల్యూ కాబట్టి జ్యువలరీకి వాల్యూ ఉందంటే దేన్ని వాల్యూ నామరూపాలను పెట్టొచ్చింది అదే బంగారం మనకుంది కండి బంగారం అన్నదో కొండమేదండి ఎందుకు దాన్ని ఉంటే డిస్టెన్స్ చేయడ ఎందుకు దాన్ని బయటకు ఎందుకు ఇది ఉంటాను ఎందుకు కదా ఏం చేయాలి నెల పెట్టుకుని పంట పండించేమంటే అక్కడ అండర్స్టాండ్ దేహం చేయాలని సర్వై చేయాలి కాబట్టి ఓ చోట బంగారం ఉందని ఆ మొత్తం టంగొచ్చి దాని ఏమో ప్యూరిఫై చేసి బంగారం ఎందుకు ఎందుకంటే జగత్వాన్స్ ఇట్ లడ్ బ్యాంక్ కారణాత్ అనన్య అక్కడ యాడ్ అయింది నామరూపాలే తప్పిస్తే వస్తువు ఏది యాడ్ కాలేదు కాబట్టి అదే అంటున్నారు కాబట్టి దేహమైన ఇది తేజోబన్నమయస్య ఇది ఇండి నేడప్ప తేజ సత్వం అన్నాం మదర్ ఉంటే వికారం ది ప్రొడక్ట్ ఆఫ్ దిస్ ప్రిఫ్టీ ఈ తేజోబంధం అలా ప్రొడక్ట్ ఎప్పుడైతే కారణం అనేసారో ఇంకా తేజోబంధాలే సత్యం అవుతుంది దేహం అనే మాట నిశ్చయపోతుంది వాచారంభం ఇందుకదా ప్రిన్సిపల్ ముక్తికి వచ్చే సత్యం ఘటన అన్నది అలాగే ఇక్కడ కూడా తేజోబర్ల నుంచి వచ్చింది దేహము దేహమైనది కాబట్టి తేజోబందాలే దేహముగా ప్రకటమయ్యాయి కాబట్టి దేహము అనేది ఇది కాన్సెప్ట్ ఇది జన్గా తేజోబంధనలు మాత్రమే సత్యం సరే తేజోబంధనలు సత్యము అన్నము సత్యము బట్ దన్ అప్పు సత్యము అన్నం నిత్య అప్పు నిత్య అయిపోతుంది తేజస్సు సత్యమవుతుంది అన్నాది పరంపరగా పరమార్థ సత్యం సత్ మూలం అక్కడికి కారణం ఓకే బానే ఉంది మీ లాజిక్యంకానే ఉంది ఏమిటి దీనివల్ల ఉపకారం చటు మూలం అని తెలుసుకున్నారు ఏక ఆయన చెప్తారు అభయసంత్రాసం నిరాయాసం అభయసంత్రాసం మనందా అభయం సంత్రాసం మనందా తె దేహశ వాచారంభణమాత్ర అన్నాది పరంపరగా పరణాథశక్తిం సన్మూలం అదే అభయం అభయం సంత్రాసం అభయం అసంత్రాసం అది కరెక్ట్ అభయ సంత్రాసం కాదు అంటే అభయ ఇక్కడ సమా అంటే అభయ సంత్రాసం కూడా కరెక్టే అభయం అసంత్రాసం సమా సంధి చేశారు సంధిగా సమాసం చేశారనుకోండి ఆ భయ సంత్రాసం భయ సంత్రాసములు లేనిది సో భయం ఈ ఈ మీరు తెలుసుకుంటే మీకు ప్రయోజనం ఏమిటి ఒక్కటే లెక్క కార్య కార్యమే సత్యం అనుకు అనుకున్నంతసేపు మీకు భయము ఉంటుంది కార్యము నిత్య కారణమే సత్యము అంటే అభయం అంటే అభయంలో పడుకో గోల్డే సత్యం అండి ఈ ఇవన్నీ కూడా అసత్యం నిత్యది అంతమైన సారం లేదు అని మీరు అనుకుంటే మీకు వెంటనే అభయం అభయం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ జ్యువెలరీ దాంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆలోచించి దానికోసం ధనాన్ని ఎంతో వెచ్చించాల్సి ఉంటుంది ఆ ధనాన్ని సంపాదించాల్సి ఉంటుంది ఈ జ్యువెలరీ కోసం దేవంతా ధనాన్ని సంపాద ఐదు లక్షల నుంచి జ్యువెలరీ ఉన్నారనుకోండి దాని వెనకాల ఎంత ధనార్జన ఉన్నది ఆ ధనార్జనలో ఒకసారి అంత అధర్మ అయింది అనుకోండి సో ఈస్ బట్ హల్జిమెట్ అధర్మం చేసి ధనాన్ని సంపాదించి ఏం చేశారంటే జ్యువెలరీ అనుకున్నాను తర్వాత ఈ జ్యువెలరీ కోసం డబ్బులు అనుకుంటాను ఎందుకంటే అత్తగారి జ్యువెలరీ ఏంటనుకోండి అత్తగారి జ్యువెలరీ కోటళ్ళు కావాలంటారు కూతుర్లు కావాలి కూతుళ్ళకి కోటళ్ళకి అసలు దెబ్బలాటే ఉంది దెబ్బలాట ఇప్పుడు కూతుళ్ళేనా వాళ్ళ వాళ్ళ వాళ్ళ గృహాల్లో వాళ్ళు కాపడం చేస్తున్నారు వాళ్ళు వీళ్ళ గృహాల్లో వీళ్ళు కాపడం చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళకి మీటింగ్ పాయింట్ ఏముంది ఎప్పుడైనా ఏదో తగ్గను నాడో ఏదో పెళ్లిలో తగ్గినా చూస్తే వీళ్ళకి వాళ్ళకి మీటింగ్ పాయింట్ మీటింగ్ పాయింట్ లేదు అయినా కూడా దాటిని తీర్చాం They have that hostility is there, certainly is there. Hindu ki hostility entai property related hostility nai. Ma amma, Juhelri do kanto maja na raabata, anta kawakala puskun ta raam Juhelan ta. Juhel puskuni, you go puskuni, you all are kada, you kata Juhelri govara hai, you are kata Juhelri, you are kata, you are kata. So Juhelri kata, you are kata. Juhelra kata madalabhati, nena kata, nena kata, nena kata, nena kata, nena kata, nena kata, suppose all of them decide, Juhelri is all muchya and muchya, nasekya sarang kata. భయం ఇది ఉపాయం అసంత్రా అలాగే దేహమే దేహము ఇది తేజ పండాలండి చుట్టూ తేజ ఇప్పుడు కొండ ఉందండి కొండని నీళ్లలో ముంచారండి నిలిచిపెట్టారు నీళ్ళలో ఉంది ఇప్పుడు కొండ లోపలే ఉన్నది నీరున్నది కొండ బయట ఉన్నది నీరుంది ఇప్పుడు కొండ పదిలిపోయిందండి ఏమవుతుంది నీళ్ళలో ఉండగానే తదిలిపోయింది అనుకోండి అలాంటి కొండ బయటికి తీయద్దు అసలు నీళ్ళలో బయటికి తీయగలరా మీరు తేజోబర్ణాల నుంచి దేహాన్ని బయటకు తీగడరా తీయలేదు మీరు వాయువు నుంచి సపరేట్ తీయగలరా చేయలేరు కాబట్టి దేహము అంటే ప్రవహించే నీళ్లలో ముంచి ఉంచిన కొండ వంటిది కొండ కాదు నీళ్ళలో ముంచి ఉంచిన కొండ ఇక్కడ ఆ కొండలోని నీటికి దాని చుట్టూ ఉన్న నీటికి తేడా ఏంటి ఏమీ తేడా లేదు సపోజ్ ఆ కొండ పరిగిందని కొండగా ఏ విధమవు కొండ అలా రెండు ఉద్ధరించింది లేదు తగ్గునీటి నష్టం లేదు ఎగ్జాంపుల్ నేను సరపడిందండి దట్ ఈస్ హౌ వీలు అభయం అసంత్రాసం భయం భయానికి త్రాసానికి రెండూ ఒకటే సో త్రాసనన్నా భయమన్నా ఒకటే కానీ రెండు పదాలు వాడారు కదా రెండు పదాలు వాడినప్పుడు ఏదో ఎక్కించి భేదాన్ని మీరు చూడాల్సి ఉంటుంది వ్యాఖ్యాతంటే ఇక్కడ అలా ఉంటాడు ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ అంటే ఉంటుంది అభయం అసంత్రాసం అంటే హై అసంత్రా హై అన్నారు సార్ ఇంకేం చేస్తారు వస్తే ఆయన పూర్తి అవుతుంది అభయము అసంత్రాసము ఏదైనా దానికి కొంచెం వ్యవస్థ చేయద్దండి ఏదైనా పరిష్కారం చేయొద్దు రెండు తలాలని శంకర్లు వాడారంటే భయము త్రాసము రెండు ఉన్నాయి రెండింటికీ అర్థం భయమే అల్టిమేట్లీ భయమే కానీ ఏదో కొంచెం డిఫరెన్స్ మనం చూపించాల్సి ఉంటుంది సో వస్తు విద్యాపురమ అభయమి ఈనాయమీ రాదు ఇప్పుడు ఎక్కడ పాఠంశక్తి వారికి సందేహమో తీర్థాకాలకి కూడా అక్కడే సందేహం వీళ్ళు అదే ఉంటారు ఈ కేపల్ వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ సో దానికి ఏదో పరిష్కారం నేను చేస్తాను లేండి ఎప్పుడో సమయం వచ్చినప్పుడు చేస్తాను రాసం అంటే ఆయాసం అంటే కష్టం నిరాయాసం అని చక్కనే ఉండదు సో డాక్టర్ ఆ ఫీజు లీవ్ పెట్టారు నెగిటివ్ పని తప్పకెలిసా ఆ నెగిటివ్ బాధ్యతలే కూడా నెగిటివ్ బాధ్యులే కాబట్టి పరిష్కారం చేయొద్దామే దీనికి పరిష్కారాలు అని చెప్పారు నేను గృహదార్మిక ఉపనిషత్తులో ఏది విధులు పెట్టకుండా పరిష్కారం చేసి పెట్టాను ఏది విధులు పెట్టలేదు భాగవతంలో కానీ గృహదార్మిక లేదు భాగవతం కూడా ఇలాగే ఉంటుంది కొంచెం లెవెల్ తక్కువ ఉంటుంది ఇంత హై లెవెల్లో ఉండదు ఎక్కడికక్కడ ఎన్ని ఇబ్బందులు అంటే అంటే సీరియస్ గా స్టడీ చేసేవారికి ఇబ్బందులు అంతా కళికంగా ఎగిరిపోయే వారికి ఇబ్బందులు కాబట్టి భాగవత్వంలోనూ భేదారంగతంలోనూ అసలు ఉంటుంది మీరు ఏ ఏ ఇబ్బంది ఉండదు మీరు పరిష్కారం చేసే పెట్టడం సో ఏదో ఎక్కించెట్టి భేదం ఉన్నది భయం లేకపో భయం లేకపోవటము సో శ్రాహము లేకపోవటం ఎలాగ మీరు చిన్న భేదం ఎలా చూపించుకోవచ్చు అంటే తాత్కాలికంగా మన జీవితంలో దేహాన్ని గురించి మనకి రెండు రకాల భయాలు ఉంటాయి ఒకటి దీనికి రేగ వస్తుందేమో దీనికి దెబ్బ తగ్గుతుందేమో అని భయంతో మనం ఉంటాం అదొక రకం భయం చచ్చిపోతామేమో అని ఇంకోటి ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది టూ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ తియర్ ఆ రెండు రకాల థియర్ కూడా లేకుండా పోతుంది ఆ భయం అసంత్రాసం లేదంటే చచ్చిపోయేది లేదు బతికున్నది లేదు ఏదీ లేదు సో నిరాయాసం జీవితము శ్రమ తగ్గిపోతుంది ఎందుకంటే కామనులు ఎప్పుడైతే శ్రమ కారణాన్ని చూసుకుంటూ పోతే నిరాయాసం కాబట్టి కావ్యబుద్ధికి కారణ బుద్ధికి అంత గురితేదో ఒక మెంటల్ జిమ్నాస్టిక్ అని మీరు అనుకోద్దు సో మెంటల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు మ్యాథమెటిక్స్ లో అక్కడే చేస్తూ ఉంటారు సార్ థీరీ అని ఏదైనా అలాంటి కదా ఇంకో మీరు అనుకోద్దు ఇట్ ఈస్ ఇన్ వెరీ ప్రాక్టికల్ లేదంతా ఈజ్ ప్రాక్టికల్ సో మనకి భయం తగ్గిపోతుంది భయం పూర్తిగా తగ్గిపోతుంది తర్వాత ఆయాసం తగ్గిపోతుంది ఎందుకంటే ఈ భోగాలు ఇవన్నీ కూడా సందర్భాలు వీటిలో ఏమీ సారం లేదు అంటే వెంటనే ఆయాసం తగ్గిపోతుంది ఇంకా ఆయాసమే అభయం అసంత్రాసం నిరాయాసం కాబట్టి అటువంటి సన్మూలమును అటువంటి మూలము కార్యకారణము అది సద్రూపమైంది సో ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ రూపంగా ఉంటుంది అది ఆ సన్మూలాన్ని తెలుసుకో అని ఇది పుత్రం అని పుత్రానికి బోధించి గణయుత్వ అంటే తెలుపుడు చేసి గంధాతు జ్ఞానార్థం సర్వే గత్యర్థా ధాతుల జ్ఞానార్థకాహం ఒక నియమం గతి చోట జ్ఞానం అందాము నామ్రసిద్ధి ద్వారేణ అది పుత్రం గలగిత్వ అశిషిషతి పిపాసతీతి నామ ప్రసిద్ధి ద్వారేనా ఈ సత్యానంతని కూడా పుత్రుల్ని బోధించాడు శ్వేతకేత దేని ద్వారా బోధించారు నామ ప్రసిద్ధుల్ని తీసుకుని అశిషిషతి నామ అలా లోకంలో ప్రసిద్ధం అది నామ అని ఇటువంటి ప్రసిద్ధిని తీసుకుని లోకంలో రూఢి నామాన్ని తిరస్కారం చేసి ఒక పెత్తుడి పేరు పెడుతూ ఉంటాం రూఢి నామం చేసేసి ఒక పేరు పెడతారు ఆ పేరు గుణాన్ని పెట్టుబడారు లోకంలో ఎలా చేస్తారు సో ఇప్పుడు ఒక ఆయన పేరు సుబ్బారావు అనుకోండి వీళ్ళు లోకంలో ఎలాంటి పేరు పెడతారంటే ఏదో పేరు పెడతారు ఆయన చేసి పనులను పెట్టి దాన్ని బట్టి ఏదో పేరు పెడతారు శకుండా ఉంటాం ఆయనకి శకుం పేరు పెట్టారు శకునం ఉంటే నెగిటివ్ లేము ధర్మరాజుని ఆయన పాజిటివ్ ఆయన ధంగరాజు అండి అంటే ఆయన ధర్మాత్మే నడుపుతాడు ధంగరాజు అని పేరు పెడతారు అయితే చెప్పను అండి బాబు అయితే నేనైతే మారించడండి అంటూ ఉంటా మారించ మాయాలు వాల్మీకి ఈ మాయావళిని చూస్తే ఈ మాయావులు ఎలా ఉంటారంటే వీళ్ళు అసలు అక్కడ ఏం జరిగింది అన్నది ఏమీ తెలియకుండా అంతా కన్ఫ్యూజన్ ఉండదు కష్టం ఇప్పుడు దుర్గ కనకదుర్గ దేవాలయం మీద వీళ్ళు రాజరేకులు బంగారపు రేపులు అన్ని అపహారం చేసుకోవడం ఒకటి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏమవుతారంటే అసలు ఏ అపహారాలు కావాలి అంటున్నారు అదే అడిగా ఉంది కదా అక్కడ రేపు నేను లేదు కదా అసలు పెట్టమే లేదంటారు సో ఇప్పుడు దాన్ని మేక్ ఇట్ సో కన్ఫ్యూజింగ్ అల్టిమేట్లీ యూ డోంట్ నా అడ్స్ వాళ్ళందరికీ కలిపి అలా మీ పెద్దరికీ నమస్కారం మా యాడ్ని ఎదురు పెట్టి మీ మీరు కాలక్షేపం చేయడం నేను దండం పెట్టడం తప్ప ఇంకా అల్టిమేట్ మనం ఏం చేయలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అంతలా కన్ఫ్యూజ్ చేసి అసలు మనకరం జరగలేదు అటు మీద ఎవరి మీద కోపం ఉండి ఈ కాంట్రాక్టర్ని వారు పిలిచెలిస్తే అలా గట్టించిన పోలీస్ స్టేషన్లోనూ అది బంగారంలో ఏం లేదు అసలు రికార్డుల్లో లేదు అని ఏదో మొత్తానికి ఆ రకంగా మసి పూసి మారేవితే చేస్తారంటారు అలా చేసేసా ఇంటిది దేవాలయం మీద రాగి రేటు పెట్టడం మళ్లీ అన్నిటి బంగారేపులు పెట్టడం ఎందుకు ఇది అంటారు వైదేషన్ దూదే ఎందుకండి పైన బంగారం అల్లారా కోట ఇప్పుడు శిల్పం చేశారు పొడగల్లో శిల్పం చేసేవారు ఆ శిల్పం ఉంది శిల్పం ఎందుకు చేస్తాం రాజకీయ లేదు నేను దీంతో చేస్తాను రావడం శిల్పం చేశారు వేరే ఇంకొక ప్రాజెక్ట్లో రైతు మీద శిల్పం చేస్తే అదే పద్ధతి ఇదే పద్ధతి ఇచ్చేస్తాను ఇప్పుడు అక్కడ శిల్పం ఉంది దేపురం మీద ఏదో డైరెక్ట్ అక్కడ కూర్చున్న శిల్పం ఉంది ఆ శిల్పం మీద బంగారు క్రియేసి ఎందుకు లేకపోతే ఏమో అర్థం ఉండదానికి నేను ఏమో శబరం అలా వాళ్ళు బంగారు ప్రయోగిలు అక్కడ పని ఫిక్స్ చేస్తున్నాయి నేను అడిగాను ఎందుకండి నీకేమి ఇచ్చారు ఉన్నానో ఎందుకు పని చేస్తున్నారు అడిగా మేల్ తంతి గారిని అడిగా నేను పంతిన్ని హెడ్డ ప్రిష్టి గారు ఆయన ఆయనకి నన్ను పరిచయం చేశారు నేను అడిగాను బంగారు ప్రేకులు దీని రహస్యం ఏమిటో చెప్పండి శబరిమల స్వామి ఈ హిస్టారి స్వామి అట్లీస్ట్ సౌజండ్ ఇయర్స్ ఓల్డ్ పీపుల్ ఆర్ దర్శితం ఇప్పుడు అర్జెంట్ ఇప్పుడు దీనికి బంగారు ప్రయోగికులు యొక్క ఇంపార్టెన్స్ అవుతుందని అడిగాడు అంటే ఆయన బంగారం నేను చెప్పారు ఆదాయం వస్తుందండి ఏం చేయాలో తెలియదు ఇటువంటి చూస్తే చనపతిలో బంగారత రేపు పెట్టాం కనుక మేము కూడా పెడుతున్నాము అని చెప్పాను వాళ్ళని ఆయన ఒక మంచి మాట చెప్పాలని చెప్పాను వీళ్ళు ఈ టెంపుల్ చూపులు ఉన్నారా దేహమే అటర్లీ రాంగ్ వాల్యూ సిస్టమ్ ప్రాపర్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది ఏదో వాల్యూ సిస్టమ్ ఉంటుంది ఏదో చేస్తూ ఉంటారు బంగారత రేపు లేదంటే తర్వాత ఇంకో టెంపుల్లో ఏమవుతుందంటే భక్తుడికి పూజారిని వీళ్ళు చేసేస్తారు పక్కకి వీళ్ళు కాంట్రాక్టర్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ తర్వాత వీళ్ళు ఈ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరూ వచ్చేసి అసలు భక్తం ఏం చేద్దామని వీళ్ళు ఆక్రహించేస్తారు భక్తుడు అసలు ఎక్కడ దర్యాప్తులో రాలేదు దాన్ని తర్వాత పూజారిని తోసేస్తారు వీళ్ళు పిచ్చేసుకుంటారు మొత్తం సరే నిర్ణయం చేస్తుంది సిచ్యువేషన్ ఎందుకంటే సో ఈ విధంగా నామ అశిషిషక నామ విపాసక నామ నా ప్రసిద్ధిని ఆధారంగా చేసుకుని కొడుక్కి సత్యానందని బోధించాడు ఎదన్యత్ ఇహాస్మిన్కరణే వేదోగన్నాప్యమానాకరణ సహాత సేషశండస్ స్వజా సాంకర్యేణ ఉపచయకరత్వం వర్తవ్యం ప్రాప్తం ఉత్తమేవ్రష్టవ్యం పూర్వోక్తం వ్యపదిశతి చాలా చక్కటి భాష సంస్కృత భాష శైలి చాలా అందమైన శైలి సో ఇక్కడ పురస్తాదేవా నుండి ఉత్తం పురస్థాదేవ మంత్రంలో ఇదంతా కూడా ఇంతకు ముందే చెప్పబడింది అని శృతివాక్యం ఉంది సో పూర్వార్థం వ్యపదిశతి ఇదంతా కూడా చెప్పబడినట్టుగా శృతి నిర్దేశిస్తోంది వ్యపదిశతి అంటే నిర్దేశించుకోండి చెప్తోంది ఏంటంటే చూడండి ఏదో అన్య ప్రత్య అస్మిన్ ప్రకరణే ఇంతవరకు గడిచిన ఈ త్రివత్కరణ ప్రకరణంలో ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పబడ్డాయి కొన్ని సందేహాలు వచ్చాయి ఓ సందేహం ఏమిటంటే పురుషేన ఉపయుద్ధమానా తేజోబన్నా పురుషుడంటే మానవుడు వ్యక్తి ఈ తేజోబన్నములను ఉపయోగిస్తున్నాడు వినియోగించుకుంటున్నాడు భక్షిస్తున్నాడు సో మనిషి తేజోబాలను భక్షిస్తున్నాడు సో అంతకంటే ఇంకేం లేదు మీరు తేజోబనాలుగా వంకాయలు వేరకాయలు ఈ కాయలు ఆ కాయలు అని పేరు పెట్టారు తప్పిస్తే మీరు తిరిగి తేజోబందాలే పుస్తకాయ తిన్నాదండి పుస్తకాయ తిన్నాడంటే అర్చనడు తెలుసు అండి ఓ గ్లాసులు మంచినీళ్ళు కావాలని అర్థం దాని నుండి రంచినీళ్ళు అక్కడే కాదు దాంతోపాటుగా ఒకసారి అన్నం కూడా తిన్నాం కొంచెం కొంచెం పుష్టి అన్నం తిన్న పుష్టి కూడా వస్తుంది అది సమాధానం దానికి పుస్తకాలు ఏమి పేరు ఎందుకంటే ఇంకీ పేరు ఎందుకంటే తేజోబర్నాలు అనుకుంటే అలాగే అనుకో అలాగే అనుకోవాలి కూడా తేజోబర్ణాలే నేజోబర్ణాలు అనుకుంటేనే మంచిది లేకపోతే ఏమిటి ఈ కాయ వద్దే ఆ కాయ నాకు ఇష్టం ఈ కాయ నాకు ఇష్టం కాదు ఈ ఇలాగంటే రాగద్వేషంలో కూడా వాళ్ళకడాలి తేజోబన్నా మాట నేర్చుకుంటే అక్కడికి సెటిల్ నన్ను అడుగుతారు స్వామీజీ మీరు ఏం కూర తింటారు you tell me so difficult for me to answer that question really I'm not i am not a degenerate adinte nenu talakapukunta em cheppali alaga cheppanu oddulane roju andi anta alaga nenu cheppananta em cheppanu nenu alochu okka rendu saarlu alochinchu emi naaku nachina gorey eda baana alochinchu i didn't get an answer you keep up to me to talk and think i will na nachina gorey eda remo i want to find it ఫలానా కూర నాకిష్టము అనే ధోరణి లేదు ఏం చేయడం నచ్చని కొన్ని చెప్తాం ఉల్లిపాయలేదు వెల్లుద్దు ఐ కెన్ నాట్ హ్యాండిల్ చేయచ్చు ఇంకా మిగతా కూరలు మీరు ఏదైనా చేయొచ్చు నచ్చనిది నేటి నేతి ఏ ఒకటి రెండు ఐటమ్స్ ఉన్నాయి కానీ నాకు నచ్చుతుంది అని చెప్పేది ఏమీ ఎందుకంటే అసలు నచ్చకపోవడం అంటే ఏమిటి అన్ని పదార్థాలు బాగుంటాయి దీంట్లో ఇది నచ్చుతుంది ఇది నచ్చదు అనే విభాగం లేదు సో దట్లే పేదద్వేషాలు తోట అవతల కదా ఉన్నదంతా తేజోబంధాలు ఉండవు వీరితో వీరి గురించి ఇంత మీమాంసం ఎందుకు అని ఒక కారణ దృష్టిలో మనస్సుని పెట్టేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది సో పురుషాన ఉపయుజ్యం ఈ తేజోబంధాలను మీరు వినియోగించుకుంటున్నారు అక్కడ క్వశ్చన్ ఒకటి రైస్ చేశారు ఇప్పుడు మీరు తేజస్సు తిన్నారనుకోండి తేజస్సు అంటే ఆయిల్ ఆయిల్ ఇస్తారనుకోండి అది మిగతా అన్నంతో అప్పుతోటి కలిసిపోకుండా కేవలము వాగింద్రియాన్ని మాత్రమే అలా పరిపుష్టి చేస్తుంది అనే ప్రశ్న వచ్చింది అలాగే అన్నం తింటే అది సూక్ష్మాంశము మిగతా సూక్ష్మాంశాలతోటి కలిసిపోకుండా కేవలము మనస్సునే వర్ధిల్ల చేస్తుంది స్వజాతి అసాంకర్యేణ ఉపజయకరత్వం సో అన్నము మనస్సుకే అప్పులు ప్రాణానికే తేజస్సు వాక్కు ఈ అప్పుల్లో సూక్ష్మాంశం వెళ్ళిపోయి మనస్సు యొక్క సూక్ష్మాంశంలో మిక్స్ అవుతుందా అని అదే ప్రశ్న అడిగాయి ఏది మిక్స్ అవదండి స్థానానికి అడిగిపోతుంది అని ఆ విధంగా దేహసృంగంలో ఈ కార్యకరణ సంఘాతమైన దేహసృంగం కార్యం అంటే మాంసాధితము మాంసము మధ్య కరణము అంటే ఇంద్రియాలు మనస్సు అన్నీ కలిస్తే దేహసృంగం వచ్చింది ఈ దేహ సృంగంలో తేజోబంధములు ఆ దేహసృంగాన్ని నిలబెడుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తూ ఉంటాయి సో ఆ వృద్ధి తమ జాతి యొక్క సాంకర్యం లేకుండా చేస్తారు తేజస్సు కేవలము వాక్కునే పుష్టి చేస్తుంది అన్ని అంతటా ఉన్నాయండి అన్ని అంతటా ఉంటేనే ఈచ్ సపోజ్ ఇట్ సేమ్ పా దయో అవైలబిలిటీ అని చూడండి తలకోటి వచ్చిందనుకోండి టాబ్లెట్ వేసుకుంటారు ట్యాబ్లెట్ వేసుకుంటే ఎక్కడ వేసుకుంటే కదా మెట్లో వేసుకున్నప్పుడు అది పొట్టలోకి అబ్జార్బ్ అవుతుంది అబ్జార్బ్ అయి అప్పుడు ఆ మంది ఎక్కడికి రావాలంటారు థడ్లోకి రావాలి బ్లడ్ సర్కులేషన్ ద్వారా వస్తుంది మరి సాంతర్యం అయిపోయి మోకాల్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ అలాగే ఇట్ విల్ గో టు బయోఅవైలబిలిటీ బయో అవైలబిలిటీ ఇస్ దాగే ఇక్కడ కూడా తేజస్సు అంశము సూక్ష్మాంశము మనస్సుకే వెళ్తుంది మీరేమివద్దు ఇట్ వర్క్ అని ఇదంతా కూడా చెప్పడం అనేది వర్తవ్యం ప్రాప్తం ఈ అంశాలన్ని చెప్పాల్సి ఉండే వర్తవ్యం ప్రాప్తం తదిహా ఉత్తమేదా ్రష్టవ్యం ఇవన్ తేజోధర్మానికి సంబంధించి మీ ఎంత చెప్పాల్సింది అంతా చెప్పినట్టుగానే మీరు చూసుకోండి ఇది ఏమైనా సందేహాలు ఉంటే అక్కడ మీరు మీరే వర్కౌట్ చేసుకోండి పురస్తారేవ అని శృతి యొక్క వాక్యానికి అర్థం అది అక్కడ ఒక సెక్షన్ పూర్తుంది ఇక మంత్ర మంత్రం చేస్తుండసారి భగవ్య పురస్తారేవ భగవతి ఓకే అస్య సౌమ్య పురుషస్య ప్రయత హే హే సౌమ్య అస్స పురుషస్య ప్రయత పురుషుడంటే మానవుదండి ప్రయత అంటే వీడు ప్రయాణం కట్టినాడు ప్రయాణం కట్టాడు ప్రయాణం కట్టడం అంటే ఎందుకంటే అదే అందుకే దానిపై ప్రయాణముడు పెరువు మరణం అనే మాట ఉండదు ప్రయాణమే సో ఊరు వెళ్ళేస్తామనంటే ఇంక ఇప్పుడు రావడం ఉండదు అంటే ఊరు వెళ్ళడమే ఉంటుంది కానీ రావడం ఉండదు తర్వాత అష్టమానం ఒకే పాత ముఖాలేనా అప్పుడప్పుడు కొంత వెరైటీ చేంజ్ కూడా ఉండాలి కాబట్టి ఈ ముఖాలతో కొంతకాలం జీవితకాలం గడిపాయింది కదా అక్కడ భౌల అను భవ ముఖాలతో గడిపాంది కదా ఈ ముఖాన్ని అక్కడ కొత్త ముఖాల దగ్గరికి వెళ్ళిపోతాడు జీవుడు సో కొత్త క్యారెక్టర్స్ కొత్త పర్ఫన్స్ పాడు అయత ఇప్పుడు తేజోవర్ణముల నుంచి నిర్మాణం అయింది కదండి ఈ దేహము వీడు మరణించాడు మరణించిన దేహత్వం ఉండదు అప్పుడు ఏమవుతుంది ఎలా ఆ డిజింటింటిగ్రేషన్ ఎలా అవుతుంది ఇంటిగ్రేషన్ ఎలా అవుతుందో చెప్తాం డిజిటిగ్రేషన్ మ్యాథమెటిక్స్ లో రెండు చాప్టర్లు ఉంటాయి డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాల్కుల ఒక యాన్ని పట్టుకుని ముక్కలు ముక్కలు చేసి తీసి దాన్ని సెపరేట్ చేసి పెట్టేస్తే దాన్ని డిఫరెన్షియేషన్ ఉంటారు ఆ సెపరేట్ చేసిన ముక్కలన్నీ పోగేసి